నిష్కామో విశేష ఇక్కడ పుత్రులు అంటే కుమారులు దారా అంటే భార్య దీనికి అధ్యాత్మరామాయణలో శ్లోకం శ్లోకం పాహి విశ్వేశ్వరానంత జగన్నాథ నమోస్ హింది స్నేహమయం పాచం పుత్రవిత్తాది గోచరం అని రాముడిని ప్రార్థిస్తూ చెప్పాను శ్లోకం ఈ సంసారం అంతా కూడా నేను నూనె రాసుకునేటువంటి తాడు వంటిది మీలో పుత్ర విత్తాది గోచరం పుత్రులు విత్తము ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి అదే ఇంచుమించు అదే భావాన్ని చిన్ని స్నేహం ఏం పాచం అంటారు అట్లా అదే స్నేహశబ్దం పూడా వాడటం జరిగింది నిస్నేహపుత్ర అంటే వాళ్ళు వదలేకపోవడం అనేది లేదు విషయముల పట్ల కోరిక లేదు నిశ్చింత స్వశరీరేది శరీరం పట్ల చింత ఏమాత్రం లేదు నిరాశ శోభతే ఆశ లేకుండా ఉండేవాడు ప్రజలు పండుతులైన వాడు చోపిస్తూనే ఉంటారు స్నేహము కామము చింత ఆశ ఈ నాలుగు లేకపోవడం స్నేహం అంటే సంస్కారవశం వల్ల వచ్చే బంధము కామము అంటే వాసన వల్ల వచ్చే బంధము చింత అంటే ఆలోచన వచ్చే బంధము ఆశ అంటే కోరికలు వచ్చే బంధము ఈ నాలుగు ఎవరైతే ఉండవో ఈ ప్రకాశిస్తుంటాడు వినిపిస్తుంది అమ్మా వినిపిస్తుంది కాబట్టి నిరాశ క్షోభతే స్వచ్ఛందం జరతో దేశాని అత్ర అస్తమిత చాయిన ఎక్కడ సూర్యుడు అస్తమిస్తాడో ఆ స్థమితి త్వర ఒడ్కుంటాడో అంటే ఇక్కడే ఉండాలి నియమలు లేకుండా ఒడ్డుకుంటే ఎక్కడికి చేరతాడో ఆ క్షేదించబడికి ఉండేవాడు స్వచ్ఛందం చెరతో స్వేచ్ఛగా ఎవరైతే ప్రతివేషానికి తిరుగుతుంటాడో దృష్టి సర్వత్రీర అంటే సారధాన సార్గా వచ్చిన వాటితో దృష్టి పొందుతున్నటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ఆ దృష్టి సర్వత్రా తృప్తి భవతి అంతా తృష్టి పొందుతూనే ఉంటాడు తుష్టి సర్వత్రీరస్ వర్తన స్వచ్ఛందం చరసో దేశాన్ని అంటే అతడికి పొద్దుపడవడం కాని పొద్దు కొని సంబంధం లేదు పొద్దున తర్వాత ఉండిపోతాడు ఆ తర్వాత తిరుగుతుంటాడు వచ్చింది పొందుతుంటాడు అదే మాట ఇక్కడ ఉద్దేశం ఏమ్మా వినిపిస్తుందా మీకు ధీరస్య యథాపతి ఆ ధీరుడైన వాడు సర్వత్రా సృష్టి పొందుతూనే ఉంటాడు యథాపతి అంటే వచ్చినటువంటి విషయంలో దారిపడి ఏదైతే దారి పడుతుందో దాన్ని స్వీకరించి అంటే అప్రయత్నంగా వచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో పసిద వర్తన అంటే అర్థం అది అంటే సంకల్పం లేకుండా ప్రవర్తించడం ఫచిత అంటే దారిపడినా అని దారి అంటే అక్కడ చెట్టు నుంచి కాయలయితే దారి పడుతుందో అలాగే సంకల్పం లేకుండా ఈ శరీరం ఎలా పనిచేస్తుంటే అలా పనిచేసేవాడు అని అతడు సర్వత్రి అన్ని చోట కూడా ఫిఫ్టీ పొంది ఉంటాడు ఉంటాడు స్వచ్ఛందం చెరతో దేశాన్ అన్ని దేశాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూనే ఉంటాడు కాబట్టి ఇక్కడికి ఇక్కడే ఉండాలి నియమం లేదు ఎందువలంటే అతనికి దేహప్రదమైనటువంటి వాసన లేదు సంస్కారపరమైన భావన లేదు వాసనాపరమైన అంశం లేదు ఆ కారణం చేత పుత్రమిత్ర బంధు గడత్ర బంధుత్వాలు లేవు కాబట్టి విలేనివాడు కాబట్టి ఆ రక్త తిరుగుతూనే ఉంటాడు అతను వాదేహో నాశి మహాత్మన అతనువులేతు వాదేహో నాశింత మహాత్మన స్వభావూమి విశ్రాంతి విస్మృతాశేష సంస్కృతే పతూ ఉదేతు వా దేహో ఈ దేహము పతకు పడిపోయినప్పటికీ ఉదేత ఉన్నప్పటికీ చింతేహం పట్ల చింత ఎవరికీ లేదు మహాత్మ అయిన వాడికి ఆ మహాత్మ యొక్క స్వరూపం ఏమిటి స్వభావ భూమి విశ్రాంతి స్వభావం అనేటువంటి భూమి అందరూ విశ్రాంతి పొందుతున్నాడు విస్మృత సంస్కృతే అశేషమైన సంస్కారాలని కూడా మర్చిపోయి ఉన్నాడు కాబట్టిపోయి జీవన్ముక్త ఉన్నప్పుడు అతడికి ప్రతి కూడా ఎక్కడ ఉన్నా లేకపోయినా ఒకటే శరీరం ఉన్నా పడిపోయినా ఒకటే దాని పట్ల చింత ఏమాత్రమో లేకుండా ఉన్నాడు ఎందుకంటే అతను స్వభావం భూమి వనే విశ్రాంతి పొందుతున్నది అక్కడ స్వభావం అనే భూమి ఎందు అనే బదులు స్వభావమే భూమిగా అన్నప్పుడు అనారోపి స్థితి ఎందు ఆరోపించబడని ఒక స్థితి ఎందు అతడు ఉన్నప్పుడు మరియు జరుగుతుంది దాని గురించి పట్టించుకోవడం ఎందుకు ఒక స్థితిలో ఉంటాడు అచించన కామచారో నిర్వంద సంశయ సర్వ భ రమతేషేే లేకుండా నిర్ద్వంద చిన్న సంశయ పోగొట్టుకున్న సంశయం జరిగిన వాడయి అసక్త సర్వభావేషు ఏ భావాల్లోనూ కూడా సంయోగం లేని వాడై ఉండి కేవలం రమతే బుధహ వాస్తవానికి ఇందులో వాడినటువంటి పదాలన్నీ కూడా యోగశాస్త్ర పరమైనటువంటి భావాల సృష్టించేది అసించారో అసించే దైన్యం లేనివాడు కామారం అంటే విధి నిషేధాలు లేనివాడు నిర్ద్వందంటే ద్వంద్వ లేనివాడు చిన్న సంశయ అంటే సంశయము లేనివాడు అంటే ఎవరైతే ద్వంద్వజాలముల సంయోగము చేత సంశయము భ్రాంతి వంటివి పోగొట్టుకుంటాడు విధి నిషేధము లేకుండా ఉంటాడు సర్వతంత్ర స్వతంత్రుడై ఉంటాడు సర్వభావములలో ఆసక్తి ఉండదో అతడు కేవలుడై ఎట్టి వికారము లేనివాడై బుధుడై ప్రకాశిస్తున్నటువంటి బుద్ధి కలిగిన తాను రమతే తనలో తాను విహరించుకుంటున్నాడు అంటే సదా అంతరవలోకనామగ్నుడై సంస్కార రహితుడై అతడు కామవాంఛారహితుడైంద్వభావరహితైన అనుమానమూ లేకుండా తననే అన్నింటా గుర్తించి తన ఎందు కమలోష్టాశాం గ్రంథిత రజ నిర్ధూత రజస్త ఇక్కడ నిర్మ క్షోభతే ధీర ఆ మమకారము లేని ధీరుడు శోభతే శోభిస్తుంటాడు దేనితో ఎలాగా సమలోష్ట అశ్మకాంక్షణ సమలోష్ట అశ్మకాంక్షణ రాయి కాని బంగారము కాని మట్టి కాని అన్నిటికీ సమానంగానే ఉంటాడు సుభిన్న హృదయ గ్రంథిర్ నిర్భూత అసలు భేదింపబడినటువంటి హృదయ గ్రంథి జరిగిన వాడు ఈ హృదయ గ్రంథి భేదనము అనేటువంటి దాన్ని దహార గ్రంథి భేదము అని కొంతమంది చెబుతారు దహారనాడి అని ఒకటి ఉందని చెప్పారు రమణ మహర్షి దహార శబ్దం గురించి ఈ దహారనాడి ఎవరైతే విచ్ఛిన్నం చేస్తారో అని దాన్నే హృదయ గ్రంథి అంటారు అది అనాహతం దగ్గర నుంచి బ్రహ్మాండ విస్తరించి ఉంటుంది దాని లోపల ఉండే దహారం అని పిలుస్తారని ఆ దహారమే యశు కృష్టి చెప్పిన ఆ హృదయంలో దేవుని సామ్రాజ్యం ఉన్నది అన్నదన్నది సమన్వయం చేస్తుంటారు అక్కడ నిర్మ క్షోభతే ధీర సమలోష్టాత్మకాంక్షిన్న హృదయ గ్రంథి నిర్భూత రజస్తమ అతడు పోగొట్టుకున్న రజోగుణము తమోగుణము లేనివాడు అంటే బాగా ఎగురు కట్టబడినా తొలగించి వేయబడినా కాబట్టి హృదయం గ్రంథి భిన్నమయ్యి రజస్థమో గుణము లేకుండా ఉండి మట్టి రాయి బంగారం అన్నింటి ఒకటి స్థితిలో ఉండేవాడు నిర్మమ క్షోభతే ధీర నాది నేనేదో అనుకునే భావన లేనివాడు వీరుడై ప్రకాశిస్తూ ఉంటాడు అనవధానందు అనవధాన కేంద్రీకరింప బుద్ధి కలిగిన వాడు నృది హృదయంలో ఏకించి వాసన కూడా లేనివాడు ముక్తాత్మనో వితృప్త తృప్తి పొంది విశేషమైన తృప్తి పొందినటువంటి ముక్తాత్మడైన వాడు తులనాకేవ జాయతే అతనికి సాటి ఎవరున్నారు కాబట్టి తులనా కేన జాయతే అతనితో పోల్చడానికి ఎవరు పుట్టిన్నారు అని అంటే జన్మ తీసుకున్న వాడు ఎవరు కూడా ఆ స్థితి పొంది ఉండడు ఆ రకమైనటువంటి ఆ పుట్టడానికి పోల్చడానికి ఎవరు కూడా పుట్టి ఎందుకంటే సర్వత్ర అనవధానక్షిత్ వాసన కూడా హృదయంలో లేదు ముక్తాత్మనో వితృప్త విశేషమైనటువంటి తృప్తి కలిగిన వాడు ముక్తాత్ముడైన వాడు నజానా పశ్యన్నది నా పశ్యతి తెలుసుకుంటున్నప్పటికీ తెలుసుకోవడే ఉంటాడు చూసుకున్నప్పటికీ చూడటట్టే ఉంటాడు బ్రువన్నపి బ్రుతే మాట్లాడుతున్నప్పటికీ మాట్లాడినట్టుగా ఉంటాడు కహ అన్నయో నిర్వాసనాదృతే వాసన లేని వాడితో సమానమైన వాడి వాడు ఎవరైనా ఉన్నాడా ఎవరూ లేడు కాబట్టి అతని యొక్క స్థితి ఎలా ఉంటుంది జానన్నపి నా జానాది తెరుచుకున్నప్పటికీ తెలుసుకోనట్టు ఉంటాడు అంటే గ్రహించినప్పటికీ గ్రహించినట్టుగా ఉంటాడు పశ్యన్నపిశి చూస్తున్నప్పటికీ చూడనట్టుగా ఉంటాడు గురువన్నపిశబృతే అంటే ఇక్కడ మూడు ఉదాహరణలు ఏమి అంటే మనస్సు జ్ఞానము కర్మ ఈ అంటే మనోవాకాయ కర్మలు ఈ మనోవాక్యాయ కర్మల్లో ఎవరైతే వాసన లేకుండా ఉంటాడో అతడు మనోవాకాయ కర్మల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా పనిచేయనట్టుగానే ఉంటాడు ఋక్షుడువా భూపతుడు వా భా గడితాయ శోభనా అశోభనామతి భావేషు గడితాయ ఎవరికి భావాలని కూడా పోయి ఉంటాయో మనస్సులో మంచి చెడు అనేవి రెండు ఉండవు భిక్షుర్వా భూపతిర్వాపి వాడు భిక్షకుడైనా భూపతి అయినప్పటికీ కూడా యో నిష్కామ అటువంటి నిష్కాముడైన వాడు ఎప్పుడు కూడా శోభిస్తూనే ఉంటాడు కాబట్టి వాడు రాజు అవ్వచ్చు ఋక్షుడవచ్చు ఏ స్థితిలో ఉండచ్చు నిష్కామశోతే అంటే రాజు పట్ల కాని భూపతి పట్ల కాని అని కూడా అర్థం చెప్పుకోవచ్చు మంచి పట్ల కాని చెడు పట్ల కాని భావేషు గణితాయస్య సర్వభావములతో రచించినటువంటి వాడు నాడు ఎవరైతే ఉంటాడో శోభనా మతి శోభనా అశోభనాశయ నిర్వ్యాజ్ నిర్వ్యాజాజవభూత నిర్వ్యాజ ఆర్జవభూత జము వ్యాజం కారణం అంటూ లేనటువంటి ఆర్జవ శాంతి భూతమైనటువంటి వ్యక్తి అయినవాడు చరితార్థస్య ఎవరైతే చరితార్థమైన జీవనం గడుపుతుంటాడో ప్రయోజనం పొందినటువంటి యోగికిందం స్వచ్ఛందభోజన ఎక్కడుంది తత్వ నిశ్చయం ఎక్కడుంది ఈ మూడు లేవు అర్థం అవుతుంది చెప్పండి అర్థమవుతుంది ఇందాక ఒక మాట అర్థం కాలేదు మళ్ళీ అడిగాను మీరు ముందుకు వెళ్ళారు అంతే చెప్పండి సంకోచం అంటే ఇప్పుడు వెళ్ళిపోయింది స్వాచందం స్వచ్ఛందం అనే దానికైతే ఫామ్ స్వాచందము నేను స్వచ్ఛందం గానే చేస్తున్నాను నా వ్యవహారం అని కోసంకోచ నేను చేయకల్లెదు ముసుకుపోవడం తత్వ వినిశ్చయ తత్వపరమైన నిశ్చయం ఏమిటి అని చెప్పేసి అని నిర్వ్యాజార్జవ భూతస్య అతనికి కారణం లేకుండానే ప్రయత్నం లేకుండానే అతను ఆర్జవ భూత సరళత్వాన్ని పొందిన వాడైనాడు యథోచిత ప్రజాన్ని పొందినవాడైనాడు అటువంటి యోగి ఇటువంటివన్నీ ఎక్కడ ఉంటాయి గతార్థి ఆత్మవిశ్రాంతి తృప్తేన ఆత్మవిశ్రాంతి ద్వారా తృప్తి పొందిన వాడైన నిరాశేన ఆశ లేకుండా పోయినటువంటి ఆర్తి కలిగిన వాడైనటువంటి తనలో తాని అనుభవించే వాడు గతం కష్ట కచ్చతే అతడి గురించి ఏ రకంగా చెబుతాము కాబట్టి అతడి గురించి ఏ వివరిస్తాము ఎవరికి దేని గురించి చెబుతాము కాబట్టి దానికి ఆ రకమైన పడి స్థితి ఉంది ఏమమ్మా కాబట్టి ఇప్పుడు చెప్పినంత వరకు శ్లోకాలు ఒకసారి చూడండి నిస్నేహపుత్ర నిష్కామో విషయ నిశ్చింత స్వశరీరేతి నిరాశ క్షోభకే బుధ అంటే సంస్కార వశం వల్ల వచ్చినటువంటి కాని విషయవాంఛల వల్ల వచ్చిన కామము కానీ మరణము వల్ల వచ్చిన చింత కాని కోరిక వల్ల వచ్చిన ఆశ కానీ తన శరీరం ఏమీ లేని వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతడు పండితుడై శోభిస్తుంటాడు సుష్టి సర్వత్రీర వర్తన స్వచ్ఛందం జరతో దేశా అమి అస్తమితాయిన ఎక్కడ సూర్యుడు అక్షతమిస్తే అక్కడ పడుకుంటూ ఉంటాడో ఎక్కడ తిరుగుతుంటాడో దొరికిన దాంతో సంతృప్తి పడతాడో వీరుడైన వాడో అతడు స్వచ్ఛందంగా ప్రవర్తిస్తూనే ఉంటాడు ఉదయతు ఆ దేహో హాస్య చింత మహాత్మన ఈ పడిపోయినా ఉన్నా కూడా చింతలైన వాడు స్వభావ భూమి విశ్రాంతి స్వభావం అనేటువంటి భూమికి ఏమి విశ్రాంతి పొందుతున్నాడు విస్మృత అశేష సంస్కృతేస్మరించిపోయినాడు కామచారో ఈ విధి నిషేధాలు ఏమీ లేవు కోరుకున్న పద్ధతిలో ఉంటాడు నిర్ద్వంద్వంద్వూ లేదు సంశయము లేదు అశక్త సర్వభావేషు ఏ భావాలకు కూడా ఆసక్తి లేదు ప్రకాశిస్తుంటాడు నిర్మమ శాత్మకాంచైనా రాయైనా బంగారమైనా ఒకటే అతనికి మమకారం ఏమీ లేదు అది ఏ స్థితిలో ఉన్నాడు హృదయ రజ రజస్త హృదయం అనేటువంటి గ్రంథి భిన్నమైపోయింది రజము రజస్సు తమస్సు అనేటువంటి గుణాలు లేకుండా పోయాయి అనవధానకి ముక్తాత్మనో వితృప్తనాయతేపట్ల ఆసక్తి లేకుండా ఉండి హృదయంలో వాసన ముక్తాత్మల తృప్తి పొందినటువంటి వాటికి మోసడానికి ఎవరు పుట్టి అటువంటి వాళ్ళు ఎవరు అసలు పుట్టలే పుట్టరు జానన్నట్లు జానాది పశ్చన్నట్లు నా పశ్చాతి చూసినప్పటికీ కూడా చూడనట్టే ఉంటాడు తెలుసుకున్నప్పటికీ చూసినప్పటికీ చూడనట్టే ఉంటాడు బుడువన్నీ బుడు గుడితే మాట్లాడినా మాట్లాడకుండానే ఉంటాడు అందో నిర్వాసనాదురుతేజంతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరుంటారు భిక్షురువా భూప నిర్వాతి ష్కామ సోభతే భావేష్ గళితనా శోనామతి ఎవరైతే జారిపోయిన భావాలు కరిగిపోయిన వాడు ఉంటాడో గళితమైన కరిగినాని కరిగిన కరిగిపోయినటువంటి లేదా నశించినటువంటి భావాలు కరిగిన వాడు ఉంటాడో మంచి చెడు అనేవి ఎప్పుడు ఉండవో కోరికలు ఉండవో భిక్షుర్వా భూపతిరువా మరి భిక్షువాడి ఉండొచ్చు భూపదేవి ఉండొచ్చు సోభతే ఎప్పుడు శోభిస్తూనే ఉంటాడు కాబట్టి కాబట్టి నిర్ నిర్వ్యాజార్థవ భూతార్థస్ అతడు స్వచ్ఛందంగా ఉంటాడు అంటే ఇష్టం అంటే ప్రవర్తిస్తాడు సంకోచ ఏ రకమైనటువంటి సంకోచం ఉండదు తత్వ వినిశ్చయ తత్వం పట్ల నిశ్చయం అంటూ ప్రత్యేకించి ఏదో నిశ్చయం లేకపోవడం అనేది లేదు నిర్వ్యాచార్గవ భూతార్ధిన అటువంటి యోగులైన వారు ప్రయోజనం లేకుండా కూడా కారణం లేకుండా వచ్చిన సరళత్వాన్ని అంగీకరిస్తూ చరితార్థమైన ప్రయోజనకరమైన జీవితాన్ని గడుపుతుంటారు ఆత్మవిశ్రాంతి తృప్తి అయినా నిరాశ ఆత్మవిశ్రాంతితో శక్తి పొంది ఆశ లేకుండా ఆర్తి ఆడైన వాడు అంతర్యత్ అనుభూత్ తనలో లోపల భవిస్తున్నారో ఎవరు ఎవరికి చెప్పగలరు ఏ రకంగా చెప్పుకోగలడు అదమ్మా ఎక్స్ప్రెషన్ కూడా లేదు ఇంకా ఏమ్మా ఎక్స్ప్రెషన్ కూడా లేదు ఇంకా అంతే అంతవరకు ఇంత చూపితే రేపటి ఈ శ్లోకం చాపర్ అయిపోతుందమ్మా ఏడు శ్లోకాలున్నాయి ఇంకా ఏడు శ్లోకాలు చెప్పి ఈ చాంది చట్టకం అయిపోతుంది